ీరుద్యో నమ శ్రీగణేషాయ నమో శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం మామి భగవత్పాదశంకరం లోకశంకరం ప్రకృతర్మాణమాణాశ తథామకర్త్య మామూలుగా ఒక విషయాన్ని పరిశీలించే సందర్భంలో స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి అని రెండు ఉంటాయి అంటే స్థూలంగా అంటే పై పైన లోతుగా పరిశీలించే అలవాటు దీన్ని ఇంగ్లీష్లో గ్లాసింగ్ ఓవర్ అంటారు అంటే భయపడి చూసేసి ఒక నిశ్చయం నిర్ణయం చేసేసి ఇంకా అయిపోయింది దీని గురించి తెలియాల్సిందంతా మనకి తెలిసిపోయింది అని అనుకోవడం అది సూలదృష్టి సాధారణంగా లోకము సూలదృష్టి ప్రధానంగానే ఉంటుంది స్థూలంగా చూస్తారంటే సూక్ష్మంగా చూడడం ఆ జన్లకు అలవాటు తర్వాత జనులు తాము చూసి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదు ఎవరైనా చెప్తే దాన్ని ఫాలో అవుదామనే ఉత్సాహం ఉంటుంది తప్ప తాము స్వయంగా అన్వేషణ చేసి పరిశీలన చేసి తెలుసుకుని అప్పుడు ముందుకు అడుగు పెడదాము అన్నంత ఉత్సాహం ఉండదు సో పీపుల్ ఆర్ ఫాలోయర్స్ పీపుల్ డోంట్ వాంట్టు మోర్ డెంజర్స్ తామే తెలుసుకోవాలని ఉత్సాహం ఉండదు ఎవరివాడు చెప్తే ఫాలో అయిపోతుంది ముందునే మీకు లోకంలో అంతటా ఫాలోయర్స్కి లీడర్ అవసరం అవుతాడు లీడర్కి ఫాలోయర్స్ అవసరం అవుతాయి కొంచెం మ్యూచువల్ డీటెయిల్స్ ఫాలోయర్స్ ఉన్నప్పుడు లీడర్ గుర్తుకొస్తాడు లీడర్ గుర్తుకొచ్చినప్పుడు ఫాలోయర్స్ జమవుతూ ఉంటాయి ఈ రకంగా పోతూ ఉంటుంది ఆ ప్రాసెస్ని బట్టి తత్వాన్ని నిర్ధారించటము సంభవం కాదు ఒక్కడు తెలుసుకున్నా తత్వము తత్వమే ఆ తెలుసుకున్న ఒక్కడు కూడా లేకపోయినా కూడా తత్వము తత్వమే దలావు దొరికిన రిక్వైర్డ్ ఓట్స్ Members అలాగే ఉన్నారు ఆ మామూలుగా లోకంలో దృష్ఠిలో ఉంటుందంటే నేను పని చేశాను మంచి పని చేశాను మంచి ఫలం వచ్చింది చెడు పని చేశాను చెడు ఫలం వచ్చింది అక్కడితోటి genuల యొక్క విజ్ఞానం అంత తోపుతూ ఉంది కరతే కట్టా భోక్త పని చేసిన వాడను నేను దాని ఫలము పొందే వాడను నేను కరతా భోక్త మానవులు అందరూ లౌకికులు కర్తభోక్తగానే ఉంటారు అవి కర్తలముగా కామ్య భోక్తలుగా అనుకుంటారు తర్వాత మీకు ధార్మిక వ్యవహారం అంతా కూడా ధార్మిక అంటే కర్మ కామ్యకర్మలు అన్నీ కూడా ధర్మం అని అంటారు సో వ్యవహారం కూడా కర్తృత్వ భోక్తృత్వంగానే ఉంటుంది మామూలుగా లోకంలో అందరూ కూడా తీర్థయాత్రాధికము విజ్ఞాగాదులు దాన ధర్మాలను చేస్తారు ఎందుకు చేస్తారంటే తాము కర్తల మునుక భవిష్యత్తులో మంచి భోగాలను అనుభవించచ్చని అభిప్రాయంతో చేస్తూ ఉంటారు ఎవడైతే మంచి పనులు చేస్తారో ఒక సుఖాలను అనుభవిస్తాడో దాంతో ఆ రకంగా జీవిస్తూ ఉండడం మూలంగా ఆ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి బాగా బాధపడుతుంది తర్వాత మీరు పౌరాణికమైన మతాన్ని అనుసరించినట్లయితే పురాణ దృష్టిని చూసినట్లయితే మనందరం కర్తా భోక్తలన్న భోగనే ఏర్పడతారు ముఖ్యంగా ఈ కర్తృత్వ హోత్రృత్వ దృష్టి ఈ ఒక వ్యక్తి మరణము మరణించిన తర్వాత ఇంకో జన్మ పునర్జన్మ అక్కడ మరీ బలంగా ఇది ప్రవేశించి ఉంటుంది మరీ బలంగా ఉంటుంది సో అక్కడ వీడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి స్వర్గానికి పోయాడు వాడెవడో పాపం చేసిన నర్కానికి పోయాడు అని ఆ రకంగా ఆ ఉంటుంది ఇంకా ఇంకా ఆ విశ్వాసాలు మనిషి పోయిన మనిషి గురించి అనేకములైన విశ్వాసాలతోటి అనేక కర్మలు నడుస్తూ ఉంటాయి వాటన్నింటి ముందు ఈ కర్తృత్వ హోక్తృత్వ వ్యవహారం చాలా గట్టిగా ఉంటుంది సో ఈ విధంగా ఒక వాతావరణం సమాజంలో ఉంటుంది లౌకిక జీవనంలో తర్వాత మతపరమైన జీవనంలో కర్మలను చేసేప్పుడు తీర్థయాత్రలు దాన ధర్మములు ఇత్యాది యజ్ఞయాగములు ఆధ్యాత్మిక జీవనము కూడా ఈ కర్తృత్వ హోక్తృత్వ వ్యవహారము ఆవరించేసి ఉంటుంది దాంతో జనం ఏమనుకుంటారంటే తెలిసి ఫైనల్ ట్రూత్ అని అనుకుంటారు అదే ఫైనల్ అనుకుంటారు ఆ లెవెల్లో అది కరెక్ట్ అయితే అవును దాకా ఆ లెవెల్కి అది కరెక్ట్ అవ్వచ్చు కానీ అది ఫైనల్ ట్రూత్ అని అనుకోవడం ఇప్పుడు మీరు ఎస్ఎస్ఎల్సీ అదే టెన్త్ క్లాస్ చదివారు అనుకోండి టెన్త్ క్లాస్లో యాటమ్స్ అనే మాట స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తారు యాటమ్స్ ఈ యాటమ్స్ గోటికాయలాగా రౌండ్గా ఉంటాయి గోటీలు ఎట్లా అయితే ఒకదాని తోట ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి మళ్ళీ వెనక్కి వెళ్తాం కొలైడ్ అవ్వడానికి ముందుకు వస్తాయి కొలయిడ్ అయితే వెనక్కిపోతూ ఉంటాయి ఆ రకంగా యాటమ్స్ ఉంటాయి అని ఇంకా గోటికాయల్ని పగలబుట్టడం కుదరదు అలా అనుకోండి గోటికాయలు పగలవు గట్టిగా ఉంటాయి పగలవు గాజుబుడ్డీలు పగిలిపోతాయి తప్ప గోట్టు కానీ పగలవు అలాగే యాటమిస్ కూడా పగలవు అలా ఉంటాయి అని వీళ్ళు టెన్త్ క్లాస్లో చదువుతాడు ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతాడు అది పాస్ అవ్వదు ఫెయిల్ అయిపోయి వ్యవసాయంలో కూడా మామూలుగా పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు అడాప్ట్ చేసే ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ పెద్ద జట్టు అది ఎనర్జీ త్రెషో అది దాటితే వీళ్ళు డిగ్రీకి పోతాడు అది దాట లేకపోతారు అంటే అది దాట లేకుండా ఉంది వాళ్ళకి వాళ్ళు అడాప్ట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటంటే అగ్రికల్చర్ ఒకటి అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే దాంట్లో గడిపచ్చు లేకపోతే జాతకాలు లేకపోతే ఆయుర్వేదం ఇవి మామూలు ప్రొఫెషన్స్ బీటెక్ పాస్ అయిన వాడు జాతకాలు చెప్పాడు ఆయుర్వేదానికి వెళ్ళాడు వాళ్ళేదో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదివితే ఏదో ఆఫీసర్ ఉద్యోగానికి పోయే ప్రయత్నం చేస్తారు వీళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వాలి లేకపోతే వేరే చదువుకుని పౌరోహిస్తాం ఇవి కొన్ని ప్రొఫెషన్స్ ఇవన్నీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం మన వాళ్ళు రిజర్వ్ చేసి ఈ విధంగా కొన్ని జనరేషన్స్ నడిపించారు బ్రిటిష్ కాలంలో ఆరంభమైంది ఉద్యోగాల వేట బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు నేర్పే మీరు కనుక పరీక్ష పాస్ అయితే మీకు ఉద్యోగం అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ అని పరీక్ష ఉండేది ఆ ఎస్ఎస్ఎల్సీ పరీక్ష పాస్ అయితే రైల్వేలో ఉద్యోగం ఇచ్చింది అలా పరీక్ష పాస్ అయిన సరే రైల్వేలో ఉద్యోగం పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి వాడికి ఉద్యోగం లేదు వాడు ఏం చేస్తాడు తండ్రి గారి జాతకాలు చుట్టూ ఉంటాడు వీడు వెళ్ళి ఐదు వరకాలు వీడు చెప్పడం ప్రారంభిస్తాడు ఆ భాష పట్టుకొని చెప్పడం ప్రారంభిస్తాడు జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేయడం చేస్తూ జనాలని జనాలు అంటారు అంటే జనాల మీద ఎక్స్ చేసి చెప్పు మరి నాకేమవుతుంది ఏదో చెప్పు అయ్యి అవుతుంది సో ఆ రకంగా అలవాటు అవుతుంది ఆయుర్వేదం కూడా అంటారు ఆయుర్వేద పండితులందరూ అలా అలాంటి వాళ్ళని నా అభిప్రాయం ప్రాక్టీషనర్స్ ఇలా ఉంటారు సో ట్రయల్ అండ్ లైవర్ ఆయుర్వేదంలో శ్లోకం అవుతుంది ఎస్సే ఎస్సే టెస్ట్ ఎస్టి కరోలం ఏమ కేనా నిశ్చితం ఎస్మై తస్మై ప్రయాసం ఎద్వా తద్వా భవిష్యత్ ఏదో చెట్టు వేరు వేరు తీసుకో వేరు ఏదో చెట్టు యొక్క వేరు పట్టుకురా దీంతో దానితోటి మూడి కలిపి ముద్ద చేయి ఎవరికో ఒకటి ఏదో ఒకటి అదే ఆ శ్లోకం ట్రైవల్ లెటర్ మోదం సో ఈ రకంగా ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అవి వాటికి ఉండేటువంటి వండే బాగా తగ్గిపోయింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఈ యాటమ్స్ గోటీకాయలాగా పగలకుండా ఉంటాయని చదివింటాడు అదే ఫైనల్ ట్రూత్ అనుకుంటాడు అదే సత్యము అనుకుంటారు ఇంకా అతగంటే తెలుసుకోవాల్సిందే లేదని అనుకుంటారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అదే అనుకుంటారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఎస్సీ పాస్ అయ్యి ఎంఎస్సీ పాస్ అయ్యి వాడు ఉన్నాడనుకోండి వాడికి తెలుస్తుంది ఆటమిటిక్ ఎనర్జీ గ్రోత్ అండ్ సో మచ్ ఫర్ దర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అసోసియేటెడ్ సో మెనీ హయ్యర్ లెవెల్స్ నాలెడ్జ్ ఉన్నాయి అనే సంగతి వాడికి ఇక్కడ అంటే లౌకిక జీవనంలో కర్త భోక్తా అనుకుంటాడు ఏవో పూజలు వేలు చేస్తూ అక్కడ కూడా నువ్వు కర్తలే నువ్వు భోక్తవే అని స్సే లడ్డ కాబట్టి ఈ యజ్ఞం చేస్తున్నారు కదా ఇక్కడ యజ్ఞం అవుతుంది కదా కర్త ఎవరన్నాను అడుగుతారు యజ్ఞశాలకు వచ్చి అప్పుడు ఆయన ఏమన్నా ఆయన నుండి కర్త అని చూపిస్తారు కాబట్టి ఈ యజ్ఞాన్ని నీటైనా కట్టుంటే నేనే అది అది చూశారు సన్యాసం కర్తృత్వం ఉండరాదు కానీ సో ఈ వాతావరణం చూసేప్పటికీ ఈ కర్తృత్వ భోక్తృత్వ దృష్టి బాగా సమాజంలో మీకు నాటుకుపోయింది హైదరాబాద్లో డెబ్బై లక్షల మంది జనాభా ఉన్నారు డెబ్భై లక్షల మంది నేను కర్తలం భోక్తలం అనుకుంటూ ఉంటాను ఆ డెబ్బై లక్షల మందిలో నూట యాభై మంది శివాల దర్శనానికి వస్తారు సాయంకాలం శనివారం వాళ్ళకి నేను పాఠం చెప్పాలి ఏమని మీరు కర్తలు కాదు భోక్తలు కాదు నేను పాఠం ఇది నా ప్రారంభం కదా మీకు అర్థమైందా దాంట్లో ఉన్నటువంటి క్లేశం కొన్ని ఏదైనా ఏ రఘువంశంలో అలాంటి కావ్యమైన పట్టు చెప్పచ్చు లేకపోతే రామాయణమో లేకపోతే భారతమో అవి కూడా బాగానే ఉంటాయి తక్కువ ఉంది కాదు అవి చెప్పొచ్చు అయితే మాఘపురాణం మరీ తేలికగా ఉంటుంది రామాయణ భారతాల్లో కొంత క్లేషం ఉంటుంది కాంతపురాణంలో ఏదైనా ఒక సెక్షన్ మట్టుకు రేవాఖండే నర్మదాఖండ నర్మదా నది కాని మహిమ ఏ ఏ మహాత్ములు ఒకప్పుడు నర్మదా నది తీరా ఉండేవారు నర్మదా నదిని పరిక్రమ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుంది ఎవరెవరు పరిక్రమ చేసి ఏ ఏ విధంగా పుణ్యలోకాలను పొందారు అని ఇంకా ఆ విధంగా నర్మదా నది గురించి నేను రెండు నెలలు పాఠమవుతాను ప్రయాగఖండము ప్రయాగని గురించి త్రివేణి సంఘము ఇచ్చేది మూడు నెలలు పాఠం అవుతాం కాశీఖండము కాశీఖండం కల ఫ్రెండ్స్ నేను శ్రీనాథ్ మహాసు తెలుగులో అనువాదం చేశాను అది నాలుగు నెలలు అది చెప్పవచ్చు కదా ఇదంతా ఒక ప్రారంభం చేస్తే నేను ఈ కథను ఇస్తూ ఉంటాను నేను వింటూ ఉంటాను కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడికి చెప్పే విషయము అత్యంత సుతరాము లోకదృష్టికి పురాణ దృష్టికి అతీతమైన విషయం ఆత్మస్వరూపం ఏదైతే కలదో దాని ఎందుకు కర్తృత్వం పుక్తృత్వములు ఉండవు ముందు మీ స్వరూపాన్ని మీరు బాగా తెలుసుకోవాలి నేన నేను అనగా నేను నేను అనగా దేహము అంటే మీరే కర్త మీరే భోక్త అవుతాను నేను అనగా అంతఃస్కరణము మనస్సు అంటే మీరు కర్త భోక్త అవుతూ ఉంటాం ఈ దేహము అంతఃస్కరణము వీటికి క్షేత్రము అయిపోయారు ఆ క్షేత్రమును నేను తెలుస్తూ ఉంటాను నేను క్షేత్రము తెలియవాళ్ళము జ్ఞానం నా స్వరూపము అని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు కర్తృప్తృప్తి ఉండాలి దట్ ఇస్ ది టాపిక్ సో అదే అనుకున్నాం నిన్న తథా ఆత్మానం క్షేత్రజ్ఞం అకర్తారం సర్వోపాధి నివర్జితం పశ్యతి సహా పరమార్థదర్శి ఇచ్చిప్రాయ ఇంతవరకు చూసాం అయితే దీనివల్ల వచ్చే ఒక కన్క్లూషన్ భాష్యకాలు మన ముందు ప్రతిపాదన చేస్తున్నాం దీంట్లో ఉన్న ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే ఇబ్బందులండి లేకపోతే ఒక రకమైన ఒక రకమైన డిఫికల్ట్ సిచ్యువేషన్ అనొచ్చు ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క పేరు మీద వ్యవస్థీకృతముగా ఉన్న సంస్థలు కొన్ని ఉంటాయి పీఠములు మఠములు ఇవన్నీ కూడా శంకర భగవత్పాదుల పేరు మీద నడుస్తూ ఉదాహరణకి మనకి నలకొంటాం శంకర మఠము అని కదండి వాస్తవానికి సిటీ ప్రతి నగరంలోనూ మీకు శంకరమఠం ఉంటుంది ప్రతి నగరంలోనూ ఉంటుంది మీరు ఆ శంకరమఠానికి వెళ్ళారనుకోండి సపోజ్ లోకొంత శంకరమఠం ఉండలేదు నేను ఏ శంకరమఠం అక్కడ మీరు కర్త భక్త కాజూలు ఎవరు చెటీవడు అసలు ఆ రకం ప్రసక్తి ఏముంది ఆ ప్రసంగం ఏమవు పైగా అక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి ఒకటి శంకరాచార్యుల టెంపుల్ ఉంటుంది ఇంకొకటేదో ఇంకో టెంపుల్ ఉంటుంది సో అదర్ టెంపుల్ సో కైండ్ ఆఫ్ దేవీ టెంపుల్ ఉంటుంది ఈ రెండు టెంపుల్స్లోనూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వ్యవస్థలన్నీ నిర్మాణం చేసుకొచ్చుంటారు ఏమిటా వ్యవస్థలు మీరు మీరు భోగాలను అనుభవించాలనుకుంటున్నారు కాబట్టి మీరు భోక్తల కనుక మీరు కర్తల కనుక రండి వచ్చి ఇగో ఈ కర్మలను చేసి ఈ భోగాలను అనుభవించండి అని అలాంటి వ్యవస్థ తయారు చేసుకొచ్చున్నారు సో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో డౌన మీరు బట్ స్టిల్ మీరు అటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది ఇది దిస్ ఈజ్ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ ట్రూట్ దాన్ని కానివ్వండి మనం ఏం దాన్ని లేదు అసలు అలా ఎందుకు వచ్చింది అదంతా కూడా రాబోయే మంత్ర శ్లోకాల్లో భాష్యాచారులు వివరిస్తారు ఈ ప్రస్తుతానికి మనం ఇలా అనుకుందాం దిస్ ఈజ్ ఎ లోవర్ లెవెల్ ఆఫ్ ట్రూట్ అండ్ దెన్ ఈజ్ లెవెల్ ఆఫ్ ట్రూట్ అండ్ మనం మాట్లాడుతున్నది ఆ సత్యము యొక్క ఉన్నతమైన స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకైతే అక్కడ శంకరాచార్యులు ఏమన్నారంటే సహా పరమార్థదర్శి ఇత్యభిప్రాయ అని అన్నారు ఎవడైతే తన స్వరూపము ఆత్మ అంటే తన స్వరూపం అకర్త అభోక్త అభోక్త అనేది తర్వాత హాలో అకర్త అని మాట్లాడుతున్నారు అకర్త కర్తకానిది తనస్వరూపము అని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు వాడే పరమాత్మను దర్శించిన వాడు అంటే హయ్యెస్ట్ ట్రూత్ సత్యము వాడే తెలుసుకున్నవాడు అవుతాడు అని ఆ పై మాట అయితే ఆత్మకర్త కాదు అని తెలుసుకోవటం వల్ల ఒక ఒక చాలా విలువైనటువంటి నిర్ణయము మనకి ముందుకు వస్తుంది ఆ నిర్ణయము చెప్తున్నారాయన నిర్గుణస్ అకర్తు నిర్విశేషస్ ఆకాశస్ ఇవేదే రమానాపత్తి మీరు ఆత్మకర్తాభోక్త అని అనుకుంటూ ఉన్నంత కాలము అభేదము ఏకత్వము ఎన్నటికీ సిద్ధించందుకంటే ఆయా జీవులు వేర్వేరు కర్మలను చేసుకుని వేరువేరు భోగాల్ని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు ఏకత్వము అభేదములు ఎలా సిద్ధిస్తుంది ఒకడు యజ్ఞం చేసి ఏదో స్వర్గానికి చెందిన భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇంకొకడు హింసలతో చేసి నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ కర్తాభోక్త ఆ కర్తాభోక్త ఒకటే అని ఎలా చెప్పగలుగుతారు కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మస్వరూపంలో భాగము అని మీరు అనుకుంటున్నంత వరకు ఆత్మ ఎందు ఏకత్వము ఎన్నిటికీ సిద్ధించదు ఈ పరిస్థితి ఎలాంటిదంటే ఇప్పుడు మీకు నేను రెండు ఒక దృష్టాంతం చెప్తా రెండు కుండలు తీసుకోండి రెండు తీసుకోండి రెండింటికి సెటిల్ చేస్తే రెండు వందలకి అదే నియమం వర్తిస్తుంది రెండు కోట్లకి కూడా అదే నియమం వర్తిస్తుంది రెండు కుండలు తీసుకోండి ఒక కుండలో సగము గంగా జలము నింపినాము సగము సగము అని ఎందుకన్నామంటే పైన వాయువు ఆకాశము ఉండాలి అందుకోసం సగము వాయువు ఆకాశము ఇంకొకటి కూడా ఉంది ప్రకాశము అంటే అది వెలుగులో పెట్టాలకున్నారా ఉండదు సగం గంగా నింపి వెలుగులో పెట్టాలి వెలుగులో పెట్టడం వల్ల ఏమైంది సగము పైన భాగంలో వెలుగు ఉన్నది ఆకాశం సగం మిగిలిన సగము గంగా జలం ఉన్నది చుట్టూకుండా దాని పక్కనే ఇంకోకుండా పెట్టాలి వెలుగులో పెట్టాలి ఆలోక ఘట ఉంటా ఆలోకవర్తి ఘట అంటే వెలుగులో ఉన్న ఘట అంటే వెలుగులు కూడా మనం పిక్చర్లోకి తీసుకుంటా ఉన్నాం ఈ రెండో ఘటనలో కంట్రీ లిక్కడ ఉంటుంది సగం ఉంటుంది మళ్ళీ సగమే సో దాట్ ఈ కంట్రీ లెక్కకి పైన వెలుగు ఆకాశము వాల్యూము ఉంటాడు ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే ఈ ఈ గంగాజలమున్న కుండ కంట్రీ లిక్కనున్న కుండ రెండూ సమానమని ఎలా అనగలరు అనలేరు ఎందుకంటే గంగాజలమున్న కుండకి మీరు కలశ పూజ చేస్తారు అది కలశం అది పవిత్రం ఈ కంట్రీ లిక్కరున్న కొండని తీసుకెళ్ళి బయటపడాల్సి వస్తారు ఎందుకంటే అది అపవిత్రం కాబట్టి కుండలు రెండూ ఒకటైతే కావు వాటిలో ఉండే ద్రవములు రెండు సమానమని చెప్పడానికి వీల్లేదు ఒకటి గంగాజలము ఇంకొకటి కంట్రీ లిక్కర్ అసలు కోరిక లేదు గంగాజలము పైన ఉన్న వాయువు కంట్రీ పైన ఉన్న వాయువు సమానము అని చెప్పడానికి కూడా వీలు లేదు సంపర్కంలో ఉన్న వాయువుకి ఒక చల్లదనం ఉంటుంది సుగంధం ఉంటుంది దుర్గంధం అయితే ఉండదు వేరే కంట్రీ తోటి సంపర్కంలో ఉన్న వాయువుకి చల్లదనం ఉండదు దుర్గంధం ఉంది కాబట్టి ఈ వాయువు ఆ వాయువు సమానము అని చెప్పడానికి చూడలేదు కానీ ఈ కుండలో ఉన్న ఆకాశము ఆ కుండలో ఉన్న ఆకాశము ఒక్కటి ఎందువల్ల ఎందువల్ల అంటే ఈ మొదటి కుండలో ఉన్న ఆకాశానికి గంగాజలం యొక్క పవిత్రత కానీ చల్లదనము కానీ సంక్రమించవు రెండవ కుండలో ఉన్న ఆకాశానికి ఆ కంట్రీ లెక్కల యొక్క అపవిత్రత కానీ దుర్గంధము కానీ సంక్రమించాలి కాబట్టి ఇప్పుడు గంధము సంక్రమిస్తే ఈ ఆకాశం వేరో ఆకాశం వేరు అని చెప్పవచ్చు పవిత్రత సంక్రమిస్తే ఇదో ఇది ఆకాశం వేరు అది ఆకాశము వేరు అని చెప్పవచ్చు ఏదో ఒక గుణము ఒక విశేషము ఒక ధర్మము దానికి సంక్రమించాలి సంక్రమిస్తే భేదము నిర్ధారితమైపోతుంది కానీ ఎక్కడ ఒక గుణము ఒక ధర్మము ఒక విశేషము సంక్రమించమో అప్పుడు ఈ ఆకాశము ఆకాశము భేదము గలవి అని చెప్పుటకు హేతులు లేదు అప్పుడు మనం ఏమని చెప్పాల్సి వస్తుంది కుండలు వేరైనా వాటిలో ఉండే ద్రవములు వేరైనా వాటి పవిత్రత అపవిత్రత అనే అంశములు వేరైనా వాటి ఎందుకే ఆకాశము సమానము ఏకము అద్వయము అని చెప్పాల్సి ప్రకాశము కూడా అంతే అదేవిధంగా జీవులు వేరు జీవుల దేహములు వేరు వారి అంతఃకరణములు వేరు వారు చేసే కర్మలు వేరు వారు అనుభవించే సుఖ దుఃఖములు వేరు అయినప్పటికీ వారి ఎందుకువంటి ఆత్మయందు అనేకత్వము లేక భేదమునకు తావు ఎందుకని అంటే జీవుల ఎందు వారి యొక్క దేహము మనస్సు అనే క్షేత్రముల ఎందు గుణములు ఉంటాయి కానీ ఆ గుణములు ఆత్మ ఎందువు ఈ క్షేత్రములందు కియలు ఉంటాయి కానీ ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు ఈ క్షేత్రముల ఎందు విశేషములు తేడాలు ఉంటాయి ఆ తేడాలో ఆత్మను స్పృశించవు కాబట్టి జీవులు వేరైనా జీవులందరిలోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యము అది వేరు అని చెప్పుటకు మీకు హేతువే లేదు భేదానికి హేతువు లేదు కనుక అభేదమే సిద్ధాంతము అభేదాన్ని పనికొట్టుకుని మీరు సిద్ధాంతం చేయనక్కర్లా భేదమునకు హేతువు లేదు అని నిరూపిస్తే సరిపడుతుంది దీన్ని అద్వైత సిద్ధి అంటారు అద్వైతం ఎలా సిద్ధిస్తుందంటే ద్వైత నిరాకరణము చేతనే అద్వైతము సిద్ధిస్తుంది అంతే అంతేకండి ఇంక వేరే చేయాల్సిందే ఆ మాట అంటారు ఆత్మ నిర్గుణము క్షేత్రమునందు గుణము ఉంటాయి ఆత్మ నిర్గుణము క్షేత్రము కర్త సకల క్రియలను క్షేత్రమే చేస్తూ ఉంటుంది ప్రకృతి ప్రకృతి అన్న క్షేత్రం అన్నా ఒకటే ఆత్మకర్త ప్రకృతి కర్త కానీ ఆత్మ కర్త కాదు ఆత్మ ప్రకృతి విశేషములు ఉంటాయి గుణాలను బట్టి గుణాలలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక కొంతమంది జీవులలో ఒక విశేషం ఒక జీవునిలో విశేషం ఉంటుంది మరో జీవునిలో మరో విశేషం ఉంటుంది అన్ని సమానంగా ఉండవు అందరు జీవులు అందరూ సమానంగా ఆ అంశంలో ఉండరు ఎందుకంటే ప్రకృతిలో తేడాలు ఉంటాయి విశేషము అంటే తేడా తేడాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఆ యాటమ్స్ హైడ్రోజన్ యాటమ్ తీసుకోండి గ్యాస్ అది హైడ్రోజన్ అన్నది గ్యాస్ సపోజ్ సిల్వర్ యాటమ్ తీసుకోండి లోహము మెటల్ సాలిడ్ మెటల్ తర్వాత మెర్క్యూరీ యాటమ్ తీసుకోండి లిక్విడు మెటలు బ్రోమీన్ తీసుకోండి బ్రోమీన్లో ఒక యాటమ్ అవ్వాలి అది లిక్విడు నాన్ మెటలు చూడండి ఎన్ని తేడా ఒకదానికే కానీ మీకు ఉండే ప్రోటాన్ సమానము న్యూట్రాన్ సమానము ఎలక్ట్రాన్ సమానము చూసారా కాబట్టి మీరు ఏది చూస్తున్నారు అనే దాన్ని మీ చూపెక్కడ మీ దృష్టి ఎక్కడ ఉన్నది మీ దృష్టి క్షేత్రం మీద ఉన్నట్లయితే అన్నీ భేదములే విశేషములే మీరు క్షేత్రమునందు ప్రకాశిస్తున్న క్షేత్రజ్ఞతత్వాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే అక్కడ భేదమునకు తా లేదు ఏ తేడాలు క్షేత్రజ్ఞతత్వమునందు ఉండవు అది నిర్విశేషముగా ఉంటుంది దానికి దృష్టాంతమే ఆకాశస్య ఇవ మీకు ఆకాశ దృష్టాంతం నేను ఇప్పుడే చెప్పాను రెండు కుండలు ఆకాశంలో తేడా ఏమీ ఉన్నాయి నిజానికి నేను ఒక పెద్ద తర్కశాస్త్ర పాండిత్యం కూడా అక్కర్లా ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం మన ఉదరమునందు ఆకాశము కలదు పొట్టలో ఆకాశం ఉంటుంది పోయి భోజనం చేసిన వెంటనే లేకపోయినా ఈ పాటికి ఆకాశం వచ్చి ఉంటుంది పొట్టలో కొంత ఆకాశం రాత్రి మళ్ళీ మళ్ళీ ఫలహారం అయితే చేస్తాం కదా ఇప్పుడు మనందరి ఎందు ఆకాశము కలదు మన బయట కూడా ఆకాశము కలదు మీకెప్పుడైనా ఈ రకంగా ఆలోచించారా మీరు మీ లోపల ఉండే ఆకాశానికి మీ బయట ఉండే ఆకాశానికి ఏమైనా తేడా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా ఏమీ తేడా ఏమీ తేడా నా లోపల ఉండే ఆకాశానికి బయట ఉండే ఆకాశానికి ఏమీ భేదం అంతేకాదు మనందరి ఉదరములలో ఉన్న ఆకాశానికి అది ఒకే బయట ఉండే ఆకాశానికి ఏమీ తేడా ఇక్కడ శివానంద ఆశ్రమంలో ఉన్న ఆకాశానికి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి లోపల ఆకాశానికి ఏమైనా తేడా ఉన్నాయా ఇంకొకటి అడుగుతాయి ఓ బిల్డింగ్ను కూలగొట్టారు కూలిపోయింది ఓ బిల్డింగ్ కూలిపోయిన ఆ బిల్డింగ్లో వంద గదులు ఉన్నాయి నిలబడి ఉన్నప్పుడు వంద గదులు ఉన్నాయి అది హఠాత్తుగా కూలిపోయింది ఏదో కన్స్ట్రక్షన్ బావులేక కూలిపోయింది మనకి తెలుసు కదా అటువంటి కన్స్ట్రక్షన్ అవకతవ్ కూలిపోతూ ఉండడం మీరు ఎరుగుదారు అదే కొత్త ఎక్కడో చోట కూలిపోతూనే ఉంటారు వర్షాకాలం వస్తే బొంబాయిలో ఏవో ఓ బిల్డింగ్లో కూలుతూనే ఉంటాయి సో కూలిపోయినప్పుడు యాభై గదులు కూలిపోయేవి మిగిలిన యాభై గదులు ఇంకాగా నిలిచి ఉన్నారు ఇప్పుడు కూలిపోయిన గది నిలబడిన గది ఆ తేడా మీరు తెలుస్తూనే స్పష్టంగా కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించండి కూలిపోయిన గదులలోని ఆకాశానికి నిలబడి ఉన్న గదులలోని ఆకాశానికి తేడా ఏమైనా ఉన్నదా ఏమి ఒకే బిల్డింగ్ మళ్ళా ఒకే బిల్డింగ్ కొన్ని ఆకా కొన్ని రూములు కూలిపోయాయి మరికొన్ని రూములు నిలిచి ఉన్నాయి ఈ రూముల్లో కూలిపోయిన రూముల యొక్క ఆకాశములకు నిలబడి ఉన్న రూములలోని ఆకాశములకు భేదమైన లేదు తేడా లేదు కాబట్టి ఈ ఆత్మ యొక్క ఏకత్వానికి అభేదములకు మనము ఒకే ఒక దృష్టాంతాన్ని ఉండదుతాం ఒకే ఒక దృష్టాంతము అది ఆకాశము ఇంకంతకంటే వేరే ఇంకో దృష్టాంతం ఇస్తే ప్రకాశము అనే దృష్టాంతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది మీరు సినిమా చూశారనుకోండి సినిమా చూసినప్పుడు ఇప్పుడు నాయకుడు ప్రతి నాయకుడు నాయిక స్టేజ్ మీద కనపడుతూ ఉంటారు ఇప్పుడు నాయకుడిని ప్రకాశింపజేసేది అదే వెలుగు నాయికను ప్రకాశింపజేసేది అదే వెలుగు ప్రతి నాయకుడును ప్రకాశింపజేసేది కూడా అదే వెలుగు ప్రతి నాయకుడు అంటే అర్థమైంది అంటే కళనాయక్కని కూడా అంటారు వాడినే కృతనాయకుడికే కలనాయకుడు అని కూడా కలుడు అంటూ దృష్ట దుస్తుడని అర్థం కలుడు కలనాయ అంటే దుష్టులకు వాడు లేడం సో ఇప్పుడు మీరు ఈ ఈ నాయకుడు నాయకుని ప్రకాశింపజేసే ప్రకాశము పవిత్రము కలనాయకుని ప్రకాశింపజేసే ప్రకాశము అపవిత్రము అని మీరు చెప్పగలను కదా చెప్పలేదు అక్కడ ఇక్కడ పవిత్రత లేదు అక్కడ అపవిత్రత లేదు మరి అటువంటిప్పుడు ఇంకా ప్రకాశంలో భేదమేమున్నది భేదమే లేదు ఆ నామరూపాల్లో భేదము కలదు ఒకడు నాయకుడు ఇంకొకడు ప్రతి నాయకుడు నామరూపాల్లో భేదము కలదు కానీ ఆ నామరూపములను ప్రకాశింపజేసే వెలుగులో ఏ భేదము భేదము వెలుగులో భేదము లేకపోతే మరి ఏమి సిద్ధించినట్టు అభేదమే సిద్ధించినది ేదే ప్రమాణానుపత్తి ఇత్యర్థ కాబట్టి మీయందు మాయందు సకల ప్రాణులయందు పశువులందు పక్షియందు దేవతయందు రాక్షసునియందుత్మీయందు పాపియందు అందరియందు సమానంగా ప్రకాశించేటువంటి ఏ ఆత్మచైతన్యము అది ఒక్కటియే ఎందుకంటే అది భిన్నము అని చెప్పటానికి ఏ హేతువు ఏ ప్రమాణము ఎదుగునుక అది ఒక్కటియే అని సిద్ధించినది ఆత్మ ఒక్కటి అర్థమైందండి ఆత్మ ఆకాశమే ఉంటుంది ఇప్పుడు కూడా ఆత్మను ఆకాశముతో పోల్చి మీరు సరిచూసుకోవాలి మీకు ఆత్మస్వరూపాన్ని గురించి ఏ సందేహం కలిగినా ఆకాశంతో పోల్చి చూసుకోవాలి మీకు ఏ డౌట్ వచ్చింది ఇప్పుడు నేను కడతానా అని డౌట్ ఆకాశంతో పోల్చి చూసుకోవాలి ఆకాశంలోనే ఉంటాయి సకల క్రియలు కానీ ఆకాశము ఏ క్రియకి కూడా కర్త కాదు నాలో సుఖము దుఃఖము ఉన్నాయా అన్నప్పుడు ఆకాశంతో పోల్చి చూసుకోవాలి ఆకాశంలోనే మేఘములు వస్తాయి పోతాయి వర్షాలు వస్తాయి పోతాయి తుఫాన్లు వస్తాయి పోతాయి కానీ ఆకాశము మాత్రము నిర్మలంగా అసంగముగానే ఉంటుంది అదేవిధంగా ఆకాశము వంటి ఆత్మచైతన్యము ఉంది సుఖములు దుఃఖములు ఉండవు కాదండి మాకు ఉన్నాయని అనిపించింది దాని అజ్ఞానం మరి అజ్ఞానం అంటే ఎలా ఉంటుందన్నమా అలాగే ఏవి లేవో అవి ఉన్నట్లుగా భా భాషించుటయే ఉన్నది లేనట్లుగా భాషించుట అజ్ఞానము లేనిది ఉన్నట్లుగా భాషించుట అజ్ఞానం కాబట్టి అజ్ఞానం చేత మీకు భేదము భాషించాలి తప్ప తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అభేదమే సిద్ధాంతం మంచిది అశ్లోకం పూర్తి చేసినాము తర్వాత శ్లోకం యూ భూతపృథ్ భావస్థమను పశ్యతి త విస్తారము బ్రహ్మ సంపద ఇప్పుడు మీరు మీకు ప్రశ్న ఉదయించవచ్చు ఇప్పుడు ఆత్మ ఎందు కర్తృత్వము లేదు ఆ కారణం చేతనే భక్తృత్వము లేదు గుణములు లేవు విశేషములు కాబట్టి భేదము కూడా లేదు అని మీరు అనుకున్నారు మంచిది ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు అర్జెంటుగా నేను తెలిసేస్తుంటే నాకేమిటి ఉపకారము ఏమిటవుతుంది ఏదో ఉపకారం ఏమవుతుంది ఏదైనా లాభం ఉందా ప్రయోజనం ఉండగా సో ఇ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళు ఏమంటారంటే ఇదో చాలా నా పరీక్ష పాస్ అయితే దాన్ని ఇంకో ప్రమోషన్ ఇవ్వమో అంటారు అప్పుడు వీళ్ళు ఏం మనం ఏం చేస్తామంటే ఆ పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి రాత్రి టీవీ చూడడం మానేసి ఆ పుస్తకాలు చదివితే ఆ పరీక్ష ఎలాగో రాసి దాన్ని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని అది ప్యాస్ ప్రమోషన్ వస్తుంది కనుక అలాగే ఇప్పుడు అదంతా ఆ విజ్ఞానాన్ని అంతా ఎందుకు తెలుసుకోవాలి ప్రమోషన్ ఇస్తామండి అడ్వంటేజ్ ఇంక్రిమెంట్ ఇస్తామండి అంటే వీడు దాని వందలు లోభం చేత ఈ విజ్ఞానాన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మనిషికి విజ్ఞానము పొందాలంటే కూడా ఏదో ఒక తాయిలాన్ని చూపించాలి ఈ తాయిలం మీకు అందుతుంది అని ఆ తాయిలము ఇందలు లోభం చేత ఆ సంపాదించుకునే తాయిల ఉంటే అర్థం ఓకే కాబట్టి తాయిలాన్ని చూపించాలి అలాగే ఇప్పుడు ఆత్మకర్త ఆకర్త ఎవరికి కావాలి మీ పని మీరు చూసుకుంటాం మా పని మేము అనొచ్చు కదా ఇప్పుడు ఈ ఆత్మకర్త ఊళ్ళో వాళ్ళందరూ ఆత్మకర్త అనుకుంటే నీ సొమ్మ ఏం పోయా అనేది అనుకోండి ఆత్మ అకర్త సత్యం పోనీ అదే సత్యమయ్యా ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోకపోతే ఇప్పుడు మాకు వచ్చిన నష్టమేమి అని ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే మీరు సంసారంలో బంధింపబడతారు ఆ సత్యాన్ని తెలుసుకుంటే మీరు ఆ సత్య స్వరూపులు అయిపోతారు సత్యాన్ని తెలుసుకోగానే మీరు విముక్తులైపోతారు జీవన్ముక్తులైపోతారు అని ఈ తత్వాన్ని తెలియకలో ఉండే ప్రయోజనము బ్రహ్మ సంపత్తి అనే ప్రయోజనాన్ని చెప్పబోతున్నారు సో దీనికి అవతారిక శంకరుల యొక్క అవతారిక పునరతి తదేవ సమ్య శబ్దాంతరేణ ప్రపంచయటి ఇక్కడ మనము ఒక టాపిక్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం దాని పేరేమంటే సమ్యగ్ దర్శనము అంటే సరైన జ్ఞానము ఇప్పుడు త్రాడు దానికి సమ్యగ్ ఏంటి ఇది త్రాడు అనేది సమ్యక్ దర్శనం సమ్యక్ దర్శనం ఏం చెప్తాం అది త్రాడు అని మీకు తెలియలేదనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు అది పాము అనుకుంటారు మీకు ఎక్కడెక్కడైతే త్రాడు కనబడి అది త్రాడని తెలియదో అక్కడక్కడ మీకు పామే కనపడుతుంది అమయ అది త్రాడు కనబడి త్రాడని తెలిస్తే యువర్ ఫ్రీ దానికి చేసేదేముండదు ఈ తాళ్ళన్నీ సంచలన వేసుకున్నట్టు దానికి చేసేదే ఉండదు లిమిటలో యువర్ ఫ్రీ కానీ అది తాడు అని తెలియలేదనుకోండి ఏం కనపడుతుందండి పాము అంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ మనకు అవసరం చిన్నప్పటి నుంచి మన బుద్ధిలో ఈ పాము సంస్కారము బాగా దృఢంగా నాటుకునే ఉంది చిన్నపిల్లాడికి మూడేళ్ల పిల్లాడికి పెళ్ళి ఏమని చెప్తుందంటే నాయన ఇటువంటి వెళ్ళకు పాము పురుగు కుట్ర ఉంటాయి పాము ఉంటున్నాయి పాములు ఉంటాయి వెళ్ళద్దు అని చెప్తారు అనేప్పటికీ ఆ విధంగా వాడికి భయాన్ని మూరిపోస్తారు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి పూజలోకి కూడా అక్కడ ఎలా ఉంటాయి పాముతో సంబంధాన్ని కలిగి ఉంటాయి శివుడికి నెలలో పాము ఒకందుకు వేశారు మహర్షులు శివుణ్ణి పాముతో కలిపారు వన్ రీజన్ అది వీళ్ళు పక్కన పెట్టి అది ఒక ప్రతీక నిజంగా ఆయన మెడలో పాములు వేసుకుంటారని కాదు వీళ్ళు ఏం చేస్తారు శివపురాణం ఉపన్యాసం చెప్తే పక్కన ఓ నిరుద్యోగి నిరుద్యోగం ఉండాలి ఉద్యోగస్తులు రాదు దానికి ఉద్యోగస్తులు వస్తారా ఇప్పుడు మీరు ఏదైనా కంప్యూటర్ కంపెనీలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి నేను పురాణం మూడు గంటలు చెప్తాను ఆ గంటలు నువ్వు పక్కన ఈ పాములు రబ్బరు పాములు నెలవేసుకుని నిలబడుకుంటే వస్తారా మీరు రాదు నిరుద్యోగ ఒకళ్ళు ఉంటాడు వాడు ఉంటారు ఆ అందరూ నిరుద్యోగులు ఉంటారు ఈ హైయెస్ట్ ఆశ్రమం ఇన్ఛార్జ్ ఉంటారు ఆయనకి ఆయన అందరికంటే పెద్ద నిరుద్యోగులు సో మొత్తం నిరుద్యోగులు ఉంటారు ఓ నిరుద్యోగుని పట్టుకుని అరే నువ్వు పని చేయరా నువ్వేం చేస్తావు నుంచి ఏడు దాకా నేను శివపురాణి అని చెప్తాను అప్పుడు నువ్వు పక్కనే అది పట్టుకుని సోలం హటిస్తారు వాడికి అక్కడతో చేసిన సూలం హటిస్తారు అది పట్టుకుని నిలవడదు అది వాడికి ఒక శివునికి ఒక గజ్జ చర్మాన్ని వాడి నడువు కట్టి ఇక్కడో రబ్బరు పావు ఇక్కడో పావు ఇక్కడో పాము పెట్టిన నిలబడతారు వాడు వ్యాధమోహం వేసుకుని వీళ్ళందరినీ చూస్తూ వెకిలి నవ్వులు నవ్వుతో నిలబడుతుంది శివుడు వాడు శివుడు అన్నమాట ఈ సపోజ్ టు బి శివ ఏమైనా అర్థమైనా సో మీరు ఇది చూసుకుంటారు చూసి మీకు త్రాడ్ అని తెలియకపోతే విషయం కనపడుతుంది పావు కనపడుతుంది పావు ఎప్పుడైతే కనపడిందో అసలు శివుడికి పాముకి అలాంటి సంబంధం లేదు కాదు కదా అదంతా సింబాలిక్ అదంతా ప్రతీకాత్మకత చాలా అందమైన ప్రతీక ఎప్పుడైనా చెప్తాను కానీ వీడి ప్రతీకం తెలియదు సో కాబట్టి సో పాము అనే సంస్కారం దృఢంగా మనస్సులో నాటుకుని ఉంటుంది దాంతో వీడికి ఎక్కడ త్రాడు కనపడ్డా అయితే అది త్రాడు అని తెలుస్తూ ఉంటుంది లేకపోతే పాము పాము అనుకోగానే ఏమవుతుంది కొని భయం ఎంతసేపు ఉంటుంది అని మీరు అనొచ్చు నేను ఎంతసేపు ఉంటుంది అది త్రాడు అని తెలిసేటంతవరకు ఉంటుంది ఇలాంటి భయాలు మీకు డజన్ భయాలు ఉన్నాయనుకోండి అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది భయపడుతూ జీవిస్తాను జరుగు భయపడుతూ ప్రతిదానికి భయమే దేవుడంటే భయం దెయ్యం అంటే భయం శివుడంటే భయం విష్ణు అంటే భయం రాముడంటే భయం కృష్ణుడంటే భయం రాక్షసుడంటే భయం దేవతంటే భయం గవర్నమెంట్ భయం పోలీస్ భయం పక్కవాడంటే భయం కొడుకంటే భయం తండ్రి భయం ఇస్ ఇట్ నాట్ సో ఈ భయాలని ఎక్కడి నుంచో చేయాలనుకుంటున్నారు ఇదిగో ఈ రజ్జు సత్వదృష్ట అంతమే వాటికి కాబట్టి సమ్యగ్దర్శనము అంటే ఉన్న సత్యాన్ని యథార్థముగా తెలియట అనేది ఏదిగలదో అది అభయము ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు భయం నుంచి విముక్తులేకారు ఆనంద స్వరూపులుగా నిలిచి ఉంటాం అది సమ్యగ్దర్శనము ఈ సమ్యగ్ గురించి చెప్పడమైనది అంటున్నారు ఆయన భాష్యకారులు చెప్పినాము ఎందుకంటే ఆ సమ్యగ్ శ్లోకాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను అదేమంటే సమం పశ్యతి సమం సర్వు భూతంతం పరమేశ్వరం వినశ్యత్నశ్య స్వ వినశ్యంతం నశ్యతిశ్యతి అది సమ్యగ్దర్శనం అంటే సకల ప్రాణుల ఎందు ఆత్మ ఆత్మ అంటే పరమాత్మయే ఆ పరమాత్మ సమానముగా ఉన్నాడు ఈ ప్రాణులు దేహములు అంతఃకరణములు అంటే క్షేత్రము అవి నశిస్తూ ఉంటాయి కానీ అవి పుట్టి గిట్టుతో ఉంటాయి కానీ పుట్టి గిట్టే క్షేత్రముల యోగుడు పుట్టుక గిట్టుతా లేని ఆ పరమాత్మ సమానముగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనేది సమ్యగ్దర్శనం ఆ సమ్యగ్ దర్శనాన్ని శబ్దాంతరేణ ప్రపంచయతి ఆ సమయగ్దర్శనాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు ఇంకోసారి వివరిస్తున్నాడు ఎలా వివరిస్తున్నాడు శబ్దాంతరేణ చెప్పిది అదే భాష మార్చి మళ్ళీ చెప్పింది ఎందుకండి చెప్పిన దాన్నే ఎందుకు చెప్పడము భాష మార్చి చెప్పడం ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ ఆ సత్యము చాలా కఠినము పట్టుకోవడం కష్టం ఎందుకు కష్టం అంటే నేను మీకు ముందే మనం చేశాను మన జీవితము అసత్యమనే ఫౌండేషన్ మీద మనం పట్టుకుని ఉంటాం అసత్యమనే ఫౌండేషన్ తోటి మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం చాలా కష్టం ఇది ఎలాంటిదంటే ఇలాంటి నీకు దృష్టాంతం కోసం చెప్తున్నా ఇప్పుడు భారత సమాజంలో అవినీతి కలదు ఈ అవినీతిని మనం పోగొట్టాలి అని కోసం మన్మోహన్ సింగ్ గారు అనుకోకునేవాడు ఆయన ఇంకో మాట అనేవాడు దీన్ని పోగొట్టడం చాలా కష్టము అని కూడా అనేవాడు మోడీ గారు మళ్ళీ అదే మాట మొదలుపెట్టారు అవినీతి ఉన్నది దీనిని పోగొట్టాలి ఇది చాలా కష్టము ఆ సంగతి మనందరికీ తెలుసు అని పార్లమెంట్లో కూడా చెప్తారు ఎందుకని అంటే సమాజ రచన అవినీతి మీద ఆధారపడి జరుగుతుంది సమాజ రచనయే అవినీతి ఉదాహరణకి ఎమ్మెల్యే గారు అతిగానూ పోటీ చేస్తాడు ఎలక్షన్లో నెగ్గి ఎలక్షన్లో నెగ్గిన వెంటనే ఒక డిక్లరేషన్ వచ్చి సబ్మిట్ చేయాలి ఎలక్షన్ నెగ్గితోనే నువ్వు నెగ్గేవోని ఎలక్షన్ కమిషన్ సర్చిఫిక నేను ఈయన డిక్లరేషన్ ఇచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి ఆ డిక్లరేషన్ ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ నియమించిన ఏ లిమిట్ ఉందో డబ్బు ఖర్చు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని ఒక లిమిట్ ఉంటుంది ఎమ్మెల్యేకి అయితే ఐదు లక్షలు ఎంపీకి అయితే పాతిక లక్షలు కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని ఉంటుంది అదొక రూలు దాని మీద వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి ఏమని నేను ఈ స్టిపులేటెడ్ అమౌంట్ కంటే ఎక్కువ సొమ్ము నేను ఖర్చు పెట్టలేదు అని డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి వాడు చేతికి ఇవ్వాలి వీడిచ్చేసి అది తీసుకుంటాం అది తప్పు డిక్లరేషన్ ఇలాంటి ఐదు వందల నలభై ఐదు తప్పు డిక్లరేషన్స్ వాళ్ళు అక్కడికి చేస్తారు వీళ్ళ ఒకరు స్పీకర్ అవుతాడు మరొకరు మరొకటి సో మొత్తం వచ్చినంతా కూడా రాంగ్ డిక్లరేషన్ మీద నిలబడి ఉన్నది ఎమై రైట్ కాబట్టి ఈ అవినీతిని పోగొట్టడం అంటే చాలా కష్టం ఎందుకంటే అది వేళ్ళు పాదుకునే మన సమాజ జీవనంలో ప్రతి అంశంలోనూ అది బాగా పాదుకుపోయి ఉన్నది దాన్ని తీసువేయటం చాలా కష్టం